ఈ విధంగా నేను పూర్తిగా ప్రజాసేవలో పోయాను అందుకు కారణం ఆత్మసాక్షాత్కార అభిలాషయే ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే విశ్వాసంతోనే నేను సేవాధర్మాన్ని స్వీకరించాను భారత నాకు సహజంగా లభించింది నాకిది ఎంతో ఇష్టం కోరుకోకుండా ఇది నాకు లభ్యమైంది నేను పర్యటనాకాంక్షతోనూ కటియవాడులో జరుగుతున్న కుట్రల నుండి తప్పించుకోవాలనే కోరికతోను జీవిక కోసం దక్షిణాఫ్రికా చేరాను కానీ నేను ఇక్కడ ప్రజాసేవలో లీనమై ఈశ్వరాన్వేషణ మరియు ఆత్మదర్శనమునందు నిమగ్నమైపోయాను యేసుమిత్రుడు నా ధర్మ జిజ్ఞాసను తీవ్రం చేశారు అది ఏ విధంగానూ శాంతించలేదు నేను దాన్ని శాంతింపజేయాలని ప్రయత్నించాను కానీ యేసుమిత్రుడు శాంతపడనీయలేదు అప్పుడు డర్బానులో దక్షిణాఫ్రికా జనరల్ మిషన్కు అధ్యక్షులు స్పెన్సర్ వాల్టన్ గారు వారు నన్ను పసిగట్టారు దాదాపు వారి కుటుంబంలో ఒకడినైపోయాను ఈ సంబంధానికి కారణం ప్రిటోరియా పరిచయం వాల్టన్ గారి స్వభావం విచిత్రమైంది ఆయన నన్నెన్నడూ యేసుమతంలో చేరమని చెప్పినట్టు గుర్తులేదు కానీ అతడు తన జీవితం సమస్తం నా ముందు ఉంచి తన మంచి చడ్డల్ని నిరీక్షించు అవకాశం నాకు కల్పించాడు ఆయన సతీమణి ఎంతో వినయవంతురాలు వివేకవంతురాలు ఆ దంపతుల ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది మా ఇద్దరికీ అభిప్రాయ భేదం ఇద్దరికీ తెలుసు ఎటువంటి తీవ్ర చర్చ కూడా మా ఇద్దరి అభిప్రాయాలని ఏకం చేయలేదు అయినా ఎచట ఉదారత సహిష్ణుత సత్యం ఉంటాయో అక్కడ భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి ఆ దంపతుల వినమ్రత ఉద్యమశీలత కార్యపరాయణత నాకు సంతోషం కలిగించాయి అందువల్ల ఇద్దరం తరచూ ఒకచోట కలుస్తూ ఉండేవాళ్ళం ఈ సంబంధం నన్ను మత విషయంలో జాగ్రత్త చేసింది మతాన్ని గురించి చింతన చేసేందుకు ప్రిటోరియాలో నాకు లభించిన అవకాశం ఇక్కడ లభించలేదు అయినా లభించిన స్వల్ప సమయాన్ని గ్రంథ పఠనానికి వినియోగించసాగాను ఈ విషయమై మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైనాయి రాయ్చంద్ భాయి నాకు ఈ విషయంలో త్రవ ఉన్నారు నర్మదా శంకరుని గుజరాత్కు చెందిన ఒక ప్రసిద్ధ కవి ధర్మవిచారం గ్రంథం ఒక మిత్రుడి పంపగా దాని పీఠిక నాకు ఎంతో ఉపయోగపడింది నర్మదా నర్మదాశంకరుని విశృంఘల జీవితాన్ని గురించి విని ఉన్నాను ఈ పీఠికలో అతడు తన శీలాన్ని ఎలా దిద్దుకోగలిగాడో వివరించాడు అది నాకు ఆశ్చర్యం కలిగించింది నాకు ఆ గ్రంథం ఎడ ఆదరం పెరిగింది దాన్ని అతిశ్రద్ధగా చదివాను మ్యాక్స్ మూలర్ గారి ఇండియా వాట్ కెన్ ఇట్ టీచర్స్ అన్న గ్రంథాన్ని దివ్యజ్ఞాన సమాజం ప్రకటించిన ఉపనిషత్తుల అనువాదాన్ని శ్రద్ధగా చదివాను వీటన్నింటివల్ల నాకు హిందూ మతంపై ఆదరణ పెరిగి నానాటికి దాని గొప్పతనం అమితంగా కనపడసాగింది అయితే వీటన్నింటి వల్ల నాకు హిందూ మతంపై ఆదరణ పెరిగి నానాటికి దాని గొప్పతనం అమితంగా కనపడసాగింది అయితే అందువల్ల ఇతర మతాల ఎడల వైముఖ్యం కలగలేదు వాషింగ్టన్ ఇర్వింగ్ లైఫ్ ఆఫ్ మహమ్మద్ అండ్ హీజ్ సక్సెసర్స్ అన్న గ్రంథాన్ని కార్లైల్ గారి మహమ్మద్ స్థుతిని చదివాను దీనికే నాకు ఆ మతప్రవక్త పెరిగింది ది సేయింగ్స్ ఆఫ్ జతుష్ట్ర అన్న గ్రంథం కూడా చదివాను ఈ విధంగా వివిధ మతాలని గురించి కొద్దిగానూ గొప్పగానో తెలుసుకున్నాను దీనివల్ల ఆత్మ నిరీక్షణ పెరిగింది చదివిన దానిలో మంచిదని తోచిన అనుభవాన్ని ఆచరణలో పెట్టసాగాను ఇదే విధంగా యోగ సంబంధమైన గ్రంథాలని కూడా చదివి సాధన ప్రారంభించాను కానీ ఎక్కువ కాలం ఆ సాధన సాగించలేకపోయాను భారతదేశం వెళ్ళిన తరువాత ఒక గురువు దగ్గర అభ్యసించాలని భావించాను కానీ ఆ కోరిక ఈనాటి వరకు నెరవేరలేదు నేను టాల్ పుస్తకాలు అధికంగా చదివాను వారి ద గ్యాస్పెల్స్ ఇన్ బ్రీఫ్ వాట్ టు డూ మొదలగు గ్రంథాలు నా హృదయానికి హత్తుకున్నాయి విశ్వప్రేమ మనిషిని ఎంత పైకి తీసుకుని వెళ్ళగలదో తెలుసుకోగలిగాను ఈ సమయంలోనే నాకు మరో యేసు కుటుంబంతో పరిచయం కలిగింది వారి మాట ప్రకారం ప్రతి ఆదివారం విశ్రయం చర్చికి వెళ్లసాగాను అచ్చటికి వెళ్ళినప్పుడల్లా వారింట్లోనే విందు తీసుకోమని ఒక్కసారి నాకు వాళ్ళు చెప్పివేశారు ఆ చర్చీలో ప్రవచనం నిస్సారంగా ఉండేది అక్కడ మండలి పక్త కాదు వాళ్లంతా ఐహిక చింతకులు లోకాచారం కోసం విశ్రాంతి కోసం వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్లు నాకు అక్కడ నిద్ర వస్తూ ఉండేది అలా నిద్రపోవటం నాకు చిన్నతనంగా ఉండేది కానీ నాతో పాటు కొనుకు తీసే మిత్రులు కొందరు ఉండటం వల్ల నా చిన్నతనం తగ్గిపోయింది ఈ పరిస్థితి నాకు నచ్చలేదు చివరికి అక్కడికి వెళ్ళటం మానుకున్నాను నడుస్తూ నడుస్తూ ఉన్న ఆ కుటుంబం పొత్తు అంతటితో ఆగిపోయింది ఇక రావద్దని ఆ కుటుంబం వారు చెప్పినట్లు భావించవచ్చు ఆ ఇల్లాలు చాలా మంచిది రుజువర్తన కలది అయితే ఆమెది సంకుచిత స్వభావం మా పని ఎప్పుడూ మతం గురించి చర్చ చేయటమే నేనప్పుడు ఆర్నాల్డు గారి లైట్ ఆఫ్ ఏషియా చదువుతూ ఉన్నాను అప్పుడు ఒక పర్యాయం బుద్ధుడికి వేసుకోగల తారతమ్యాన్ని గురించి చర్చ వచ్చింది నేను ఇలా అన్నాను అమ్మా చూడు బుద్ధుని దయ అది మనుష్యులతో ఆగక సకల భూతాల దాకా వ్యాపించింది అతని భుజం మీద సంతోషంగా కూర్చున్న మేకపిల్ల చిత్తరువు కండ్ల ఎదుట కనబడితే హృదయం ప్రేమతో నిండిపోతుంది కానీ ఏసులో ఈ విధమైన సర్వభూత వ్యాప్తముకు దయ కనపడదు ఆమె మనస్సు చివుక్కుమంది నేను ఇది గ్రహించాను ప్రసంగం అంతటితో ఆపివేశాను భోజనానికి లేచాము ఆమె కుమారుడు వాడు నవ్వు ముఖం గలవాడు అట్టి పిల్లవాడు దగ్గర ఉంటే నాకు మరొకరితో మాట్లాడనవసరం ఉండదు మేమిద్దరం చిరకాల మిత్రులం పిల్లవాడి పళ్ళెంలో మాంసం మొక్క ఉన్నది దాన్ని చూసి నేను అతన్ని ఎగతాళి పట్టించాను నా చేతిలో ఉన్న రేగుపండు అతనికి చూపించి చూడు ఇది దానికంటే ఎంత బాగుందో అని అన్నాను ఆ బాలుడు అమాయకుడు అతడు నాతో కలిసిపోయాడు నీ పండే బాగుంది అని అంటూ నాతో అనటం ఇద్దరం నవ్వుకోవటం ప్రారంభించాము ఇది చూసి ఆ పసివాడి తల్లి నొచ్చుకుంది నాకు హెచ్చరిక లభించినట్లు అనిపించింది వెంటనే ప్రసంగం మార్చివేశాను మరుసటి ఆదివారం కూడా జంకుతూ జంకుతూనే వాళ్ల ఇంటికి వెళ్ళాను నేను అక్కడికి పోవటం మానుకోదలుచుకోలేదు అది మంచిదని నేననుకోలేదు కానీ ఆమె నా పనిని తేలిక చేసింది ఆమె ఇలా అన్నది గాంధీ ఒక్క మాట చెబుతాను వేరే విధంగా భావించవద్దు నీ స్నేహం మా పిల్లవాడికి కూడదు ఇప్పుడు వీడు ప్రతిరోజు మాంసం తిననని మారాం చేస్తున్నాడు నీ వాదాన్ని ప్రతిసారీ చెప్పి పండ్లు తెచ్చిపెట్టమని అంటున్నాడు దీన్ని నేను సహించలేకపోతున్నాను మాంసం తినకపోతే జబ్బు చేయదు కానీ చిక్కి శల్యమైపోతాడు నేను అట్టి స్థితిని భరించగలనా నీవు ఇట్టి చర్యలు పెద్దవాళ్లమైన మాతో చేయటం మంచిది కానీ పిల్లవాడితో చేయవద్దు దీనివల్ల పిల్లలు పాడైపోతారు ఆమె మాటలు వినేసరికి నాకు బాధ కలిగింది ఇలా అన్నాను అమ్మా నాకు చాలా విచారంగా ఉన్నది నాకు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రుల భావాలు నాకు తెలియవా ఇక మీకు ఇట్టి కష్టం కలగనయ్యేను ఇది చాలా సులభం కూడా నేను చెప్పిన మాటలకంటే నేను తినే వస్తువులు తినకుండా వదిలివేసే పదార్థాలు చూసినప్పుడు పిల్లవాని మనసుకు అవి హత్తుకుంటాయి అందువల్ల ఈనాటి నుండి నేను మీ ఇంటికి రావటం మానుకుంటాను అదే ఇందుకు తగిన చికిత్స అని అయితే దీనివల్ల మన స్నేహానికి భంగం రాదు రాకూడదు మీ మాటలు చాలా బాగున్నాయి అలాగే చేయండి అని ఆ గృహిణి అమిత సంతోషంతో అన్నది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 జ రా పతితన సీతారాపతి